ఒక మహాత్ముడు అన్నాడు ఏమిటండి ఇంత ప్రవృత్తిశీలుగా ఉన్నాడు ఏమిటినా అన్నాడు ఒక మహాత్ముడు ఆయనకి అర్థమైంది ఆయనకి అర్థమైంది ఎందుకంటే ఈ ఇంత అత్యధికమైన ప్రవృత్తిశీలము అది యోగ్యమైనది కాదు అని తెలుసుకోవడానికి చాలా పెద్ద వివేకం ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే జనులు ప్రవృత్తిశీలాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు ప్రవృత్తిశీలము దాని వలన అల్టిమేట్గా అది మంచిది కాదు ఇట్ హ్యాస్ ప్రాబ్లమ్స్ అది వాళ్ళకి సమస్యలను సృష్టిస్తుంది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా సమస్యలను సృష్టిస్తుంది నివృత్తి పరాయణములుగా ఉండమన్నారు తప్ప ప్రవృత్తిశీలముగా ఉండమని చెప్పలేదు శాస్త్రం వల్ల చెప్పలేదు సన్యాసాన్ని ఏమని చెప్పారు సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్ట అని భగవద్గీత భాష్యంలో ప్రారంభంలోనే ఉంటుంది ఆ మీమాంసంతా కూడా సర్వకర్మ సన్యాసపూర్వకమైన ఆత్మజ్ఞాననిష్టకి భగవద్గీత ఓటు వేస్తుంది తప్ప కామరాగముల యొక్క బలముతో కూడిన ప్రవృత్తికి భగవద్గీత ఓటు వేయదు కానీ చాలామంది తప్పుగా అర్థం చేసుకొని భగవద్గీత మాకు ఓటు వేస్తోందని భ్రమపడుతూ ఉంటారు కూడా ఏంది జనము అవివేకులైన జనాలని పోగేస్తుంటే చుట్టూ అవివేకులను వెయ్యి మందిని పోగేసి పెట్టుకున్నారనుకోండి మీరు ఏది చెప్తే దానికి తలుపుతారు అవివేకులు అంతకంటే ఇంకేం చేస్తారు ఇట్ గోసాన్ లైక్ దాట్ ఇదేమి డెమోక్రసీ ఓట్లు ఓట్లు కాదు ఇది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓట్లు అంటారు అలాంటిది కాదు ఇది అంటే కామరాగ బలం అంటే తత్కృతం బలం అంటే తత్ అంటే కామరాగమముల చేత కృతం నిర్మాణం చేయబడిన బలము తేన దానితో కూడిన వారు నేను శంకర్లు అలాగే చెప్పారనుకున్నా ఆయన ఇంకో రకంగా కూడా చెప్తున్నారు నేనున్నాను చూడండి రెండో అది కూడా ఆయనే చెప్తున్నారు నేను ఇతర వ్యాఖ్యాతులు చెప్పారని అన్నాను ఆయన కూడా ఉన్నారు దాంట్లో కామరాగ బలైన్ వా అన్వితా వా అంటే అథవా ఇంకో రకంగా కూడా ఈ సమాసాన్ని వేడిపెట్టుకోవచ్చు కామరాగ బలములతో కూడిన వారు కామరాగ బలము అనే సమాసము అసలు ఆ పదప్రయోగము ఇంతకుముందు భగవద్గీతలో వచ్చింది బలం బలవతామస్మి కామరాగ వివర్జితం అను అది గమనించరో లేదో మీరు బలవంతుల యొక్క బలము ఈశ్వరుని యొక్క విభూతి కానీ ఆ బలము ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆ బలము కనుక కామన చేత రాగము చేత ప్రేరితమైతే మాత్రం కాదు కాబట్టి ఎంతో బలంగా ఎంతో ప్రవృత్తిశీలముగా చాలా హైయెస్ట్ యాక్టివిటీని డిస్ప్లే చేసేటువంటి బలం ఉందనుకోండి ఆ బలము ఈశ్వర విభూతి అయిపోదు ఆ బలము వెనుక కనుక కొద్ది అయినా పర్వాలేదు బలము ఎక్కువైనా పర్వాలేదు ఆ బలము వెనుక కామరాగములు లేకుంటే అది ఈశ్వర విభూత్ అవుతుంది ఇప్పుడు మన దేశంలో పూర్వం ఒక ఆయన నుండి ఎవరు దారాసింగ్ అని ఒక ఆయన నుండి వారు మంచి బలశాలి ఆయన చాలా సాధు పురుషుడని ప్రతి ప్రసిద్ధి చాలా సత్పురుషుడని ప్రసిద్ధి ఆయనలో ఉండే బలము అది భగవంతుని విభూతి అని అలా చెప్పేవారు అలాగే కోటి రామ్మూర్తి గారిని విజయనగరం ఆస్థానంలో ఒక ఆయన ఉండేవారు ఆయన ఆస్థాన మల్లయోధుడు ఆస్థాన పండితులాగే ఆస్థానంలో గాయకులు ఉంటారు పాట పాడేవాళ్ళు ఉంటారు డాన్స్ చేసేవాళ్ళు ఉంటారు కవులు ఉంటారు మల్లయోధులు కూడా ఉంటారు కోడి రామ్మూర్తి గారు ఆయన పెద్ద మల్లయోధుడు కానీ అత్యంత సాధు పురుషుడు ఆయన యొక్క కీర్తి ఆ విధంగా లోకంలో ఉన్నది అటువంటి బలము వెనక ఆ బలము వెనుక సాత్వికమైన అంతఃకరణ ఉంటుంది ఆ బలాన్ని వాళ్ళు స్వార్థం కోసము వాడుకోరు ఆ బలంలో కామము ఉండదు రాగము ఉండదు అది బలం ఉంది దేవుడు ఇచ్చాడు ఉంది దానివల్ల పది మందికి ఉపకారం జరగచ్చు కూడా అటువంటి బలమును శ్రీకృష్ణుడు నా యొక్క విభూతి అని తొమ్మిదవ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు కాబట్టి అది కూడా ఆ పదము కామరాగ బల అనే ఆ ఎక్స్ప్రెషను కొంత విలువైన ఎక్స్ప్రెషన్ ఆ శ్లోకం పూర్తయింది తరువాత కర్షయంత శరీరస్థం భూతగ్రామేత్యార ఇది ఒక రకంగా అసుర సంపదని మళ్ళీ మనకి గుర్తు చేసే శ్లోకం మనం అసుర సంపదను చాలా విస్తారంగా చూసూ ఉన్నాము సాధారణంగా గుడ్ క్వాలిటీస్ మీద చర్చ తక్కువ ఉంటుంది బ్యాడ్ క్వాలిటీస్ మీద చర్చ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా వేదాంతంలో ఎందుకంటే ఇక్కడ మీరు సంపాదించవలసిన గుడ్ క్వాలిటీస్కి ప్రాముఖ్యం లేదు మీరు వదిలిపెట్టవలసిన బ్యాడ్ క్వాలిటీస్కి ప్రాముఖ్యం ఉంటుంది ఇప్పుడు అహింస అంటే పాజిటివ్ క్వాలిటీయా నెగిటివ్ క్వాలిటీయా నెగిటివ్ క్వాలిటీ పాజిటివ్ క్వాలిటీ ఏమీ కాదు హింస లేకుండా kriya kriya Doing హింగుట హింస క్రియ హింస క్రియ డూయింగ్ అహింస డూయింగ్ ki అహింస నిష్ట బింగ్ కాబట్టి డూయింగ్కి బీయింగ్కి తేడా హింస అంటే డూయింగ్ అహింస అంటే బియింగ్ దంభము అన్నారనుకోండి డూయింగ్ అదంభము అన్నారనుకోండి Being రాగము Doing. విరాగము డూయింగ్ కాబట్టి ఇక్కడ వేదాంతంలో డూయింగ్కి ప్రాముఖ్యం లేదు నిజానికి డూయింగ్ని నిరసిస్తారు కూడా త్రోసిపుచ్చుతారు డూయింగ్కే ప్రాముఖ్యం అయితే డూయింగ్ని ని పర్సెంట్ త్రోసిపుచ్చ లేదు బుద్ధుడికి శంకరుడికి అదే తేడా బుద్ధుడు హండ్రెడ్ పర్సెంట్ డూయింగ్ని విజెక్ట్ ఎందుకంటే వీళ్ళ కర్మలన్నీ కూడా కామ్యకర్మలుగానే ఉన్నాయి అని మొత్తం కర్మకాండాలందరినీ కూడా త్రోసిపుచ్చినాడు కానీ కామ్యకర్మలతో పాటుగా నిత్యైన వ్యక్తిక కర్మలు కూడా ఉన్నాయో మూల ఉన్నాయో ఈ కామ్యకర్మల జంజాటం ఎక్కువైపోవడంతో అవి మూల అవి ప్రచారంలోకి రాలేదు వాటిని త్రోసిపుచ్చవలసిన అవసరం లేదు వాటిని అట్టి పెట్టాలి వాటి వలన ఆ కర్మల వలన చిత్తశుద్ధి తర్వాత డూయింగ్ నుంచి బీయింగ్కి ఈ కర్మలు నిచ్చెన వలె ఉపయోగపడతాయి దాన్ని కర్మయోగము అని అంటారు కాబట్టి ఇక్కడ ఇక్కడ కర్మని ఒక అంశంలో మనం స్వీకరిస్తున్నామే తప్ప కర్మ ప్రధానం కాదు కర్మ ఎప్పటికీ గౌణమే ప్రధానం అన్నది ఆత్మనిష్టయే అంచేతనే మీరు అవగుణములు తప్పు లక్షణములు అన్నన్నిటినీ గుర్తుపెట్టి వాటిని త్రోసిపుచ్చేసి వాటిని దూరంగా పెట్టేస్తే మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు మీ స్వరూపానికి మీరు వన్య తేవలసినటువంటి ఆవశ్యకత లేదు మీ స్వరూపము ఎప్పటికీ పూర్ణమే దానికి ఏ వన్యనూ తేనక్కర్లేదు దానికి మరి మకిలి తెచ్చినటువంటి హింసా మొదలైన వాటిని మీరు దూరంగా పెడితే చాలు అహంకారం ఉందనుకోండి మీరు నిరహంకారంగా ఉంటే చాలు మమకారం ఉందనుకోండి మీరు నిర్మమహ ఉంటే సరిపడుతుంది నిర్మమో నిరహంకార అలా ఉంటే సరిపడుతుంది అశాంతి ఉందనుకోండి దాన్ని పోగొట్టుకుని శాంతితో ఉంటే సరిపడుతుంది కాబట్టి సర్వత్రా కూడా నెగిటివ్ నెగేషన్కి ఎక్కువ ప్రాముఖ్యం నెగిటివ్ అనే మాట మీరు సరిగ్గా చేసుకోవాలి నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్ అంతా కూడా నేతి నేతి నిషేధముఖంగా ఉంటుంది శాస్త్రం అంచేతనే మీరు పదహారో అధ్యాయం చూసినా పదిహేడో అధ్యాయం చూసినా అవలక్షణములను విస్తారంగా చెప్తారు చెప్పి సంలక్షణములను కొద్దిగా ప్రస్తావిస్తారు ఉదాహరణకి పదహారో అధ్యాయంలో మూడు శ్లోకాల్లో దైవీ సంపద చెప్పారు మూడు కూడా కాదు రెండున్నర శ్లోకాలే మిగిలిన అధ్యాయమంతా ఆసురీ సంపదయే మళ్ళీ విజిట్ చేస్తోంది ఆసురీ సంపద ఇలా ఉంటారు వీళ్ళు వీళ్లలో ఉండే నిష్ట నిశ్చయము అంటే నిష్ట నిష్ట అంటే శ్రద్ధ చూడండి పర్యాయపదారు శ్రద్ధ నిష్ట నిశ్చయము వీళ్లకున్న శ్రద్ధ ఆసుర శ్రద్ధ ఆసుర నిశ్చయము గలవారు వీరు అని మీరు గుర్తుపట్టండి వాళ్ళకున్న శ్రద్ధ ఆసురశ్రద్ధ అంటే అర్థం రాజస తాపస శ్రద్ధ అని అర్థం ఆసుర అంటే రాజస రాక్షస అంటే తాపస అది అదొక వ్యవస్థ కాబట్టి ఆసుర నిశ్చయా అంటే రాజసమైనటువంటి శ్రద్ధ గలవారినిగా నీవు తెలుసుకొను ఈ మైకులకి ఎలా ఉండాలంటే కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఈ పంతొమ్మిది వందల పది డిజైన్ ఇది ఇప్పుడు ఆనాటి మెకానికల్ ఇంజనీరింగ్తో తయారైంది ఆ తర్వాత వంద సంవత్సరాలు మనం ముందుకు వచ్చాము కానీ ఇది అలాగే ఇది ఇది బిగిసిందంటే మళ్ళీ ఊడదు ఇదిలాట్లాట్లాడుతూ ఇవన్నీ ఆ సిస్టమ్స్ ఇప్పుడు మోడల్గా చాలా మంచి సిస్టమ్స్ వచ్చాయి మనం వాటిని స్లోగా అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ స్టిల్ It is working, you know, it is doing a great job. <laughs> anyway, we will allow it to be acheta-saha. This acheta-saha is a good thing. In the day of the day, there is acheta-saha. It is not a cheta-sha, it is not a cheta-sha, it is not a cheta-sha. It is not a cheta-sha, it is not a cheta-sha. Acheta-sha is a good thing. It is not a cheta-sha. సో న విద్యతే చేత ఏహా అంటే చేత అంటే వివేకబుద్ధి అని అర్థం ఈ వివేక బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే శరీరాన్ని కృషింపజేస్తారు కర్షయంత శరీరస్థం భూతగ్రామం శరీరము నుండి ఏమున్నది గ్రామము గలదు శరీరము నుండి ఏముంది ఓ గ్రామము గలదు గ్రామ శబ్దానికి సముదాయము అని అర్థం ఏటి సముదాయము భూతముల యొక్క సముదాయము శరీరమే భూతముల సముదాయం కదా శరీరమే పంచభూతముల సముదాయం మళ్ళీ ఇంక శరీరమునందు ఉన్న భూతముల సముదాయం అంటే అవే భూతాలు అంటే అలా కాదు శరీరము స్థూల పంచభూతముల సముదాయం స్థూల పంచభూతముల ఈ సముదాయమునందు సూక్ష్మ పంచభూతములు ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి ముక్కంటే పృథివి సూక్ష్మ పృథివి గంధము కన్నంటే సూక్ష్మ రూపము తేజస్సు అగ్ని సో ఆ రకంగా చర్మము అంటే సూక్ష్మ స్పర్శ వాయువు సూక్ష్మవాయువు స్పర్శ నాలుక అంటే సూక్ష్మ ఆపహ రసము సో ఈ విధంగా ఐదు భూతములు సూక్ష్మభూతములు ఇంద్రియముల రూపంగా మన దేహంలో ఉన్నాయి ఈ సూక్ష్మభూతములు జగత్తులోనూ ఉంటాయి దేహంలోనూ ఉంటాయి జగత్తులో ఏ రూపంగా ఉంటాయి శబ్దస్పర్శ రూపరస గంధములు అనే విషయముల రూపంలో ఉంటాయి శబ్దము ఆకాశమునకు పృథివీకి గంధము ఆరటంగా పృథివి మొదలైనవి స్థూలభూతములు ఈ సూక్ష్మభూతములు జగత్తులో శబ్దాది రూపంగా ఉండి మన యొంగు ఎలా ఉంటాయి శ్రోత్రాది రూపంగా ఉంటాయి ఇంద్రియముల రూపంగా ఉంటాయి కాబట్టి స్థూల పంచభూతములతో నిర్మాణమైన దేహమునందు ఉంటున్న సూక్ష్మపంచభూతములనగా పంచ జ్ఞానేంద్రియములు ఏది కల ఏవి గలవో వాటి సముదాయము శరీరస్థం భూతగ్రామం ఈ పంచ జ్ఞానేంద్రియముల యొక్క సముదాయమును వీడు కృషింపజేస్తూ ఉంటాడు అంటే వాటితో పాటు మనస్సును కూడా పెట్టుకోవాలి మీరు ఎందుకంటే ఈ ఐదు సూక్ష్మభూతముల యొక్క సముదాయమునకు మనస్సు అని పేరు ఈ ఐదు కూడా కలిస్తే మనస్సు అవుతుంది విడివిడిగా ఉంటే ఇంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కలిసిపోతే మనస్సు కాబట్టి మనస్సుని ఈ ఇంద్రియములను జ్ఞానేంద్రియములను వీడు కృషింపజేస్తూ ఉంటాడు అది అలాగే చెప్తా చూడండి మీకు చాంద్రోగ్యంలో ఒక కథ ఉన్నది చిన్న కథ గురువు గారి శిష్యుల్ని పిలిచి పదిహేను రోజులు భోజనం చేయద్దు అంటాడు రోజు మాత్రం భోజనం చేస్తాలి మంచినీళ్లు మాత్రం గడుపు నిండా రాదు అని సలహా చెప్తాడు వీడు పదిహేను రోజులు భోజనం అనేసి పదిహేనవ రోజు పిలుస్తాడు పదిహేను కాదు పదహారవ రోజు పిలుస్తాడు పిలిచి ఏదైనా ఒక మంత్రం చెప్పు అని అతను ఋగ్వేదము అది చదువుకున్నవాడు ఋగ్వేదము సామవేదము చదువుకున్న విద్యార్థే ఏదో మంత్రం భద్రంగానే భీహీ గపరా అంటే వాడు ఈయన అన్నమాట వాడు వాడు అన్నాడు భద్రంగానే భిహి అన్నాడు ఆ తర్వాత మాట తోసలేదు ఏమిట్రా ఆ మంత్రం కూడా నీకు రాదా అంటే ఒక గంట నాకేమీ తోచటం లేదు అంటాడు సరే ఇంట్లో లోపల వంటింట్లోకి వెళ్ళి అక్కడ నీకు భోజనం ఏర్పాటుగా సిద్ధంగా ఉంది వెళ్ళి భోజనం చేసి మంచినీళ్ళు తాగిరా అని చెప్తాడు ఇప్పుడు భోజనం చేసి కొంత ఊరట చెంది ఎందుకంటే రోజులు తిండి చెప్పలు కదా భోజనం చేసి కొంత ఓపిక తెచ్చుకుని మళ్ళీ వస్తాడు ఇప్పుడు ఏదైనా మంత్రం చెప్పంటే చెక చెక చెక అన్ని మంత్రాలు అని ఇది ఎక్స్పెరిమెంట్ ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క అభిప్రాయం ఏమిటో మీకు తెలిసిపోయింది కదా తిండి తినకపోతే మనస్సు పనిచేయదు కన్ను సరిగ్గా చూడలేదు ఉపవాసం ఉంటే కన్నుకి చూడడానికి కూడా శ్రమ అనిపిస్తుంది చెవులకి విన ఉపవాసం ఉండి మొన్నాడు పొద్దున్న మీరు ఏదన్నా ప్రసంగం వినమంటే మేము వినగలుగుతారా నాకు ఒకసారి మంగళమైంది బ్రేక్ఫాస్ట్ లేదు లంచ్ లేదు డిన్నర్కి నేను సిద్ధంగా ఉన్నాను అమ్మగారు నాకు డిన్నర్ వడ్డించాలి అయితే అమ్మగారు అక్కడ పక్కనే దేవాలయం ఉంది ఆ దేవాలయంలో ఆరు నుంచి ఏడున్న దాకా ఒక ఆయన పురాణం చెప్తారు పురాణం అంటే ఏం చెప్తారు ఏవో కథలు ఉంటాయి ఏదో వ్యాఘ్రశర్మ వృత్తాంతము సోమశర్మ వృత్తాంతము ఏవో ఉంటాయి ఆ కథలు ఏవో చెప్తూ ఉంటాను ఆయన పురాణం చెప్తారు ఆ శ్లోకం చదవడం నాకు తెలియదు చెప్తా ఉంది ఆ శ్లోకానికి ఆయన చెప్పిన దానికి ఒకప్పుడు పొంతన ఉంటుంది ఒకప్పుడు ఉండదు కూడా అన్ని విధాలుగా నేను నడుస్తున్నా సో ఆ పురాణం అయిన తర్వాత అవి నాకు వడ్డిస్తారు సరే నేను మాత్రం ఒంటరిగా కూర్చుని ఏం చేస్తాను రాజమండ్రిలో గోదావరి ఒడ్డున నాకు నీరసంగా ఉంది తిండి తిప్పలు లేవు మంచి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేదు లంచ్ లేదు కాఫీ లేదు టీ లేదు అమ్మగారు వడ్డిస్తే తిందామని నేను ఎదురు చూస్తున్నాను ఈ పురాణం అయితే కానీ ఆవిడ వడ్డించరు ఎందుకంటే ఆవిడ నిష్టగా వినేస్తున్నారు ఆ పురాణాన్ని సరే నేను మాత్రం ఏం చేయాలి నేను కూడా పోయి అక్కడే కోలబడ్డా ఆయన ఏం పురాణం చెప్తారో చూద్దామని ఆయన శ్లోకం చదువుతుంటారని అది తెలిసిపోయింది నేను విభక్తి జ్ఞానం కొంచెం డౌట్ఫుల్ అని ఎందుకు తెలిసిపోయిందంటే ఏమో ఎందుకు తెలిసిపోయింది నేను కూడా తెలియాలని నేను అనుకోను కానీ తెలిసిపోతూ ఉంటుంది మనం ఏం చేస్తాం దానికి విభక్తి జ్ఞానం ఉన్నవాడికి విభక్తి జ్ఞానం లేని పరిస్థితి తెలుస్తూ ఉంటుంది అస్తూ ఆయన పురాణం అలా కూర్చుని నేను ఓ స్తంభానికి జార్లు కూడా కూర్చున్నాను నాకు ఒక్క ముక్క బుద్ధిలోకి వెళ్ళలే ఒక్క ముక్క కూడా బుద్ధిలోకి వెళ్ళలే మొత్తానికి ఏడున్నదా అయింది ఆయన స్వస్తి ప్రజాభ్యహ అన్నారు ఆ తర్వాత లేచి ఆయనకి అక్కడ ఉండే విఘ్నేశ్వరుడికి మిగతా దేవతలకి అందరికీ కూడా పకడ్బందీగా నమస్కారాలని పూర్తి చేసి ఇంటి దారి పట్టారు అమ్మగారి వెంట నేను వెళ్ళాను ఆ రండి పోయిన వడ్డిస్తాను వడ్డించండి తల్లి అని వడ్డించు కాబట్టి తిండి లేకపోతే నీరసం ఏమీ తోచుంది కాబట్టి అలాగా శరీరములో ఉండేటువంటి మనస్సుని ఇంద్రియాలని మీరు కృషింపజేస్తున్నారు తిండి మానేయడం ద్వారా మీరు తిండి మానేస్తే కేవలం ఎముకలును రక్తము మాంసము మాత్రమే కృషిస్తాయని మీరు అనుకోద్దు సూక్ష్మభూతముల రూపంలో ఉండే ఇంద్రియములు కూడా వాటి వాటి శక్తులను కోల్పోతాయి ఆ విధంగా తిండి మానేసి ఏది ఇదంతా తపస్సు పేరుతో ఏదో తపస్సు తపస్సు పేరుతోటి ఆ భూతగ్రామమును వీడు కృషింపజేస్తున్నాడు నెంబర్ వన్ ఇప్పుడు నిప్పులు తొక్కాడు అనుకోండి వీడు కాలగేదో తడి నీళ్ళు రాసుకుని కాళ్ళు కాలకుండా జాగ్రత్త పడే తొక్కుతాడు కానీ పొరపాటును కాలిందనుకోండి అంటే స్పర్శేంద్రియాన్ని వీడు నాశనం చేసినట్టే కదా స్పర్శేంద్రియానికి హింస పెట్టినట్టే కదా అసలు నిప్పులు ఎవడు తొక్కమన్నాడు ఎందుకు నిప్పులు తొక్కడం ఎందుకు పిచ్చి కుదిరిందన్నట్టుగా లేదు అలా ఇలాంటి పనులు అదంతా దంభం కాదు ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసి నిప్పులు తొక్కడము దంభం కాదు సో ఇలాంటి వేషాలు వెళ్ళిపోవడదు అనవసరం ఆ విధంగా శరీరముల ఇంద్రియములను వీడు కృషింపజేస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడండి అచేత సహా వివేక జ్ఞానము లేనివాడు ఇదంతా దేవుడి పేరు మీద చేస్తారు ఇది పెద్ద సమస్య దేవుడి పేరుతోటి ఇండియాలో దేవుడి పేరుతో చేసేటువంటి ఘోరాతి ఘోరాలు ఇన్ని అన్నీ కావు దేవుడి పేరుతో అన్నీ నడుస్తాయి రెలిజియన్ ఇస్ ది మెయిన్ స్ట్రీమ్ రెలిజియన్ రిలిజియన్ హ్యాజ్ రీచ్డ్ ఎ స్టేజ్ వేర్ ఎ లాట్ ఆఫ్ రాంగ్ మెసేజింగ్ చాలా లోతుగా వెళ్ళిపోయింది లాట్ ఆఫ్ రాంగ్ మెసేజ్ లోతుగా వెళ్ళిపోయింది రిలీజియన్ మెయిన్ స్ట్రీము దాంతో ఆ రిలిజియన్ పేరుతో చేసేటువంటి వేషాలు ఇన్ని అన్నీ కావు కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఈ అచేత సహా వివేకము లేని జనులు ఈ విధంగా కృషింపజేస్తున్నారు ఇక శ్రీకృష్ణుడు అంటున్నాడు మాంచైవ నన్ను కూడా వీళ్ళు హింస పెడుతున్నారు అని నేను ఇప్పుడు కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే అంతశరీరస్థం ఆ లోపల ఆయన శరీరం లోపల ఉన్నాడు ఎలా ఉన్నాడు వైశ్వానర రూపంగా ఉన్నాడు అన్వైశ్వానరో భూత కాబట్టి ఆ కఠోపనిషత్తులో వస్తుంది యమధర్మరాజు అంటాడు ఇంటికి అతిథి వచ్చాడంటే అగ్నిహోత్రం వచ్చిందన్న అగ్నిహోత్రం అగ్ని వచ్చిందండి అయం అతిథి అగ్నిదేవా ఏమిటంటే అతిథిని పట్టుకుని అగ్ని అంటున్నారు ఏమిటి ఆయన మామూలుగా మామూలుగా ఉన్నాడు మంటలో వేయం రావట్లేదు అంటే వస్తున్నాయి మంటలు లోప కడుపులో వైశ్వానగ్ని యొక్క మంటలు వస్తున్నాయి అది గమనించి కాబట్టి మీరు ఏం చేయాలి అగ్ని ఏం చేయాలి చల్లార్చాలి లేకపోతే ఆ వేడి మళ్ళీ మనకి తగిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి రాగానే మంచినీళ్ళు ఇవ్వాలి ఇస్తే ఏమవుతుంది ఆయన అగ్ని కొంత చల్లార్స్తుంది కాఫీ తగ్గుతారా టీ తగ్గుతారా అని అడగాలి ఆయన ఏదో ఒకటి తాగుతారంటారు అగ్ని బాగా చల్లారుతుంది ఎందుకంటే ఈ కాఫీ టీలకి ఆకలిని చదిపే లక్షణం ఉంది కాబట్టి కొంత అగ్ని దొల్లారుతుంది ఆ తర్వాత మీరు భోజనం ఎన్నింటికి చేస్తారు అని అడగాలి బ్రేక్ఫాస్ట్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ అడగాలి భోజనం చేస్తారని అడగకూడదు ఇట్లా ఆయన ఏడున్నరకి తయారయ్యాడు అనుకోండి మీరు భోజనం ఎన్నింటికి చేస్తారో అంటే పన్నెండింటికి అంటే పన్నెండింటి దాకా అలా గుర్తు పెడతారా కాదు బ్రేక్ఫాస్ట్ టైం మీద అన్నింటికండి అని అడగాలి ఏడున్నరకి కానీ ఎన్నింటికి కానీ వస్తారు పదింటికి వస్తే బ్రేక్ఫాస్ట్ చేశారా లేకపోతే చేస్తారా అని అడగాలి పదకొండు దాటి వస్తే ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ వదిలిపెట్టం ఇంకా లంచ్ గురించి అడగాలి అగ్ని అగ్నిని ఆ మీరు చూడాలి లేకపోతే అగ్ని చేసేటువంటి హాని అగ్ని వల్ల కలిగే హాని కలిగే ప్రమాదం అవుతుంది కాబట్టి ఆ లోపల వైశ్వానరాజ్ని రూపంగా నేను ఉన్నాను వీళ్ళు తిండి తిప్పలు మానేసి నన్ను కూడా కృషింపజేస్తున్నారు ఈ తపస్సులు ఒకప్పుడు చాలా హానిని చేస్తాయి ఒక్కసారి శివరాత్రి నాడు రాత్రిపూట జాగారం చేయాలి నిద్రపోకూడదు కన్ను మూతబడకూడదు ఆ రకంగా ఎవడు జాగారం చేస్తాడో వాడు స్వర్గానికి వైకుంఠానికి వైకుంఠం కాదు స్వర్గం కాదు కైలాసానికి వెళ్ళిపోతాడు అనే విన్నా మేము కుర్రాణ్ణి అప్పట్లో పేద ఉంది చదువుకుంటూ ఉండేవాళ్ళం సంవత్సరం బాగా చదివేసి వాళ్ళం నేను అలా గొప్పగా చెప్పుకుంటాను ఏమనుకోకండి అంటే అలాగే ఉండేది మరి అట్ యూస్ టు బి లైక్ దాంట్ సో ఇది చదివేను నేను ఎక్కడో ఎక్కడో బృహత్ స్తోత్ర రత్నాకరణలోనో ఎక్కడో ఈ శ్లోకం శ్లోకం చూసిగానే అర్థం తెలుస్తూ ఉండేది ఈ శివరాత్రి ఎవరైనా జాగారం చేయాలని మొదలుపెట్టాను మొదలుపెడితే తెల్లవారు సామాను నాలుగున్నర వరకు కళలో ఒత్తులు వేసేసుకుని జాగారం చేసేసా ఇంకా తెల్లచల్ల వారిపోతుండగా ఇంటికి వచ్చాను మా అమ్మగారు అడిగారు ఎలా జాగారం చేసేవా ఎక్కడికి పోయేవరా నిద్రలేదంటే జాగారం ఇంకా నువ్వు మాట్లాడద్దని అలాగైపోయా ఐదు పావు అయింది ఇంకా ఐదు ఐదు అయింది ఇంకొంచెం ఒక పావు ఇంకా స్నానం చేసి మళ్ళీ నమ్మకం జమకం మొదలుపెట్టచ్చు ఎందుకు నువ్వు నేర సమనిపించి గోడవార కూర్చున్నా కూర్చోవడం కూర్చోవడం నిద్రపట్టేసి అప్పుడు మళ్ళీ ఆరింటికి తెలివి వచ్చింది గోడకే కారణపడి ఎవరూ డిస్టర్బ్ చేయలేరు తెలివి వచ్చిన వెంటనే కళ్ళం పట్టి నీళ్ళ పర్యంతం చేసి నన్ను ఎందుకు నిద్రపోనిచ్చావు నా జాగారం చేడిపోయింది నాకు వచ్చి పుణ్యం అంతా కూడా పాడైపోయిందని నేను వేలముఖం వేశాను ఇప్పుడు మన నాతో చెప్పారు అలాగా పెట్టుకోకుండా అలాగా అది ప్రకృతి విరుద్ధం అది కన్ను జాగార ఫలితం రాదు శివుడు కోపం వచ్చేస్తుంది ఇలాగంటే వ్యామోహంలో పడకూడదు నిద్రపోవడం అన్నది ప్రకృతి సిద్ధం దానికి విరుద్ధంగా కన్ను మూతపడకూడదని ఉండకూడదు ఎంతవరకు తెలివి ఉండగలిగితే అంతవరకు సరిపడుతుంది ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు హాయిగా నిద్రపోవడమే అంతే తప్ప ఇలా మూర్ఖంగా పెట్టుకోకూడదు అని చెప్పారు కాబట్టి మీరు చేసి తపస్సు ఇలాంటి మూర్ఖపు తపస్సులు చేయకూడదు ఘోరమైన తపస్సు చేయకూడదు ఏదో జాగారం ఏదో అంటాడు ఇంకా ఇంకా శివరాత్రి చెల్లవార్లు కళ్ళల్లో ఒత్తులు వేసుకూర్చుంటే మొన్నటి పొద్దున్న సంధ్యావందనం ఏమవుతుంది ఇంకా సంధ్యావందనం ఉండదు మొన్నటి డ్యూటీ ఉందనుకోండి శివరాత్రి మొన్నటి సెలవిస్తారు సెలవిస్తే పర్వాలేదు ఎక్కడో మనసుల్లో పడుతున్నా ఉండొచ్చు సపోజ్ డ్యూటీ ఉందనుకోండి డ్యూటీకి వెళ్ళి అక్కడ కొనికిపాట్లు పడుతూ ఉన్నాను ఏ పని ఉండదు మొన్నటి పాఠం ఉండదు గురువు గారి దగ్గర పాఠం ఉండదు ఏమీ ఉండదు ఇదంతా ఏమిట్రా అంటే నేను జాగారం చేసేస్తున్నాను ఏ పని లేని వాళ్ళు చేయొచ్చు జాగారం కానీ విద్యార్థులు చదువుకునే వాళ్ళు కొద్దిగా గొప్ప సాత్వికమైన తపస్సు చేసి వాళ్ళు ఏదో పన్నెండు గంటల వరకునో ఏదో చేసి రెండు గంటలు మూడు గంటలు నిద్రపోవడం అవసరం సో దట్ మొన్నటి మళ్ళీ వాళ్ళ కార్యక్రమం సాగిస్తారు ఉపవాసం కూడా అలాగే ఉండాలి ఉపవాసం కూడా కటిక ఉపవాసం అని చేయకూడదు ఆ లోపల ఉన్నటువంటి ఆ వైశ్వానరాజ్ఞి రూపంగా ఉండే శ్రీకృష్ణుణ్ణి కృషింపజేయరాదు అలా ఎవళ్ళైతే చేస్తారో వాళ్ళు అసూరులే అసురుడు అంటే రావణాసురుడు లేకపోతే నరకాసురుడు అనే అభిప్రాయం కాదు అసుసు రమంతే ఘోరమైన తపస్సు చేస్తున్నారంటే వాళ్ళ కోరికలు ఏవో ఉండి ఉంటాయి నిష్కామంగా ఉన్నవాడు ఎప్పుడు ఘోరమైన తపస్సు చేయడు సాత్వికమైన తపస్సే చేస్తాడు వీళ్ళు ఏమో కోరికలు పెట్టుకుని కామ్యకర్మలను చేయాలంటే ఘోరంగానే ఉంటాయి వాటిని ప్రతి కూడా మెస్టు కాకుండా చేసి తేరాలి లేకపోతే కోరిక తీరడు అలాంటిది ఏదో ఉంటుంది కోరికలు కోరుకుంటూ ఉంటే వాడే అసురుడు అసురుడు అంటే ఏటర్థం అసుష్ఠు రమంతే ఇది అసురా అసృష్టు భోగేషు రమంతే వీళ్ళు భోగములందు రమించేవాడు వాడే అసురుడు కామనతో కామ్యకర్మని చేసేవాడే అసురుడు మరి దేవత ఎవరు నిష్కామంగా నిత్యకర్మను అనుష్ఠించేవాడు దేవత కామనతో కామ్యకర్మలను చేసేవాడు అసురుడు మీరు ఈ కథలు విన్నారు కదా ఈ కథల్లో అసురులు ఏం చేస్తారు మొట్టమొదటి తపస్సు చేసేస్తారు తపస్సు దేనికోసం చేస్తారు ఒక లిస్ట్ ఆఫ్ కోరికలను పెట్టుకుని తపస్సు చేసేస్తారు బ్రహ్మదేవుడు కనపడతాడు వీళ్ళు వీళ్ళకి బ్రహ్మదేవుడే వీళ్ళకి విష్ణువు కనపడ్డు విష్ణువు అంటే ఇది మోక్షస్వరూపం కదా వీళ్ళకి కోరికలు గలవాడికి విష్ణువు రాదు విష్ణువు ఏ కోరికలు లేని వాడి దగ్గరికే వస్తాడు కోరికలు గల వాళ్ళందరికీ హిరణ్య గర్భుడే బ్రహ్మదేవుడే బ్రహ్మదేవుడు వస్తాడు ఏమిటిరా బిడ్డా నీ కోరిక ఏమిటని అడుగుతాడు అడిగితే వీడు లిస్ట్ చెప్తాడు వాడు ఎవరు అసురుడు ఇప్పుడు మీరు సంకల్పం మొదలుపెట్టి ఇంత పొడుగు లిస్ట్ చెప్పి పూజ చేశారనుకోండి మీరు ఆ అసుర లక్షణం వచ్చిందా లేదా కాబట్టి కామ్యకర్మలు చేసి వాళ్ళు ఆలోచించుకోవాలి అయితే ఇప్పుడు నేను చెప్పేది లోకంలో ప్రచారంలో ఉన్నదానికి విరుద్ధంగా ఉంటుంది ఎందుకని నేను తప్పు చెప్తూ ఒకటి ఉండాలి లేదా సమాజంలోకి రాంగ్ మెసేజ్ ఉంది బాగా లోతుగా వెళ్ళి ఉండాలి ఏదో వన్ ఆఫ్ ది టూ అయ్యి ఉండాలి అది ఏదో మీరే తేల్చుకోండి పెద్దలు భాష్యకారులు ఎవరున్నారంటే ఖర్చయంత కృషి కుర్వంత అంటే కృషింపజేస్తున్నారు కృషి అన్నప్పుడు అక్కడ రెండు పాయింట్లు కృషి వేరే పదం కురవంత వేరే పదం వేరువేరు పదాలు రెండు ఒకటి కూడా కాదు అది కురవంత దగ్గర ఆ తేడా పడదు సపోజ్ మీరు తత్వాత్యయం చేశారనుకోండి అక్కడ ఒకే పదమైతే తత్వాప్రత్యయం చెప్పు కింద మారుతుంది కానీ మారదు ఎందుకని విడివిడి పదాలండి అదొకటి వన్ పాయింట్ రెండో పాయింట్ ఏమిటంటే కృషము కానిది కృషము అగునట్లు చేయుత అని కృషి కురువంత అకృషం కృషము కువంత అని అర్థం అదే అంటే టు బిగిన్ విత్ వీడేమి కృషించి లేడు బానే ఉన్నాడు కానీ ఈ తపస్సు కారణంగా వీడు కృషించిపోతాడు దాన్ని కృషి కురువంత అంట అలా చేయకూడదు శరీరస్థం శరీరమునందుండే భూతగ్రామం కరణ సముదాయం భూతగ్రామం అని సముదాయం కరణ సముదాయం గ్రామ శబ్దానికి సముదాయం అర్థం ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సముదాయము కరణ అన్నదే ఇంద్రియములు సముదాయమును అచేతసవివేకిన వివేకము లేనివాళ్ళు వివేకము లేని వాళ్ళు అంటే అర్థం ఏంటి సాత్వికమైన నిష్టకి రాజస తామస నిష్టకి తేడా తెలియని వాళ్ళు అలాగే తేడా తెలియని రాజస తామస నిష్టలు చాలా ఉజ్వలంగా ప్రకటమైతో ఉంటాయి అదేదో అంతర్ బాల్కనీ మీదకెక్కి మంత్రజపన చేసినట్టుగా ఉంటాయి మైకు పెట్టి మంత్రజపన చేసినట్టుగా ఉళ్ళో వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటాయి ఈ రాజస్వ తామస నిష్టవిక నిష్ట సైలెంట్గా ఉంటుంది వెట్ ఈజ్ డిఫరెన్స్ కాబట్టి వీళ్ళు ఆ రెండింటికి ఉండే తేడా వీళ్ళని కదండి వీళ్ళు ఏమనుకుంటారంటే మనం ఊరంతా ప్రచారం చేసి మనం మంచి పని చేస్తే ఒక దేవుణ్ణి పూజ చేసేప్పుడు బాగా ప్రచారం చేసి పూజ చేయాలి చేస్తే అది మనం మనం చాలా మంచి పని చేసేస్తున్నాము సమాజానికి కూడా మనం మంచి పని చేసేస్తున్నామని వీళ్ళు అనుకుంటారు దట్ ఈస్ నౌట్ ద థింక్ దే హ్యావ్ దయర్ ఓన్ పిక్యర్ లాజిక్ ఆ లాజిక్ సమాజంలో బాగా లోతుగా వెళ్ళిపోయింది దాంతోటి ఎనీబడి హూ టాక్స్ అగెయిన్స్ట్ వాడేదో మూర్ఖుల్లా కనపడతాడు అలా ఉంటుంది బికాజ్ ది రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతే అలా ఉంటుంది రాంగ్ మెసేజ్ లోతుగా వెళ్ళిపోవడం లేదు వస్తూ సో అవివేకిన వీళ్ళు సాత్విక నిష్టకి రాజస నిష్ఠకి తేడా ఎరగరు ఇప్పుడు మీరేదైనా పూజ పూజాధికము చేస్తుంది ఇదంతా పూజల గురించి చర్చ అందుకోసం పూజ అంటున్నాం మీరు ఏదైనా తపస్సు చేస్తున్నారనుకోండి అది ఆసుర తపస్సు చేస్తూ ఉండి ఉంటారు కానీ మీరేమనుకుంటారు చాలా గొప్ప తపస్సు చేసేస్తున్నారు ఉపవాసం ఉండి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తాడు ఉపవాసం ఆ ప్రచారం అందరికీ తెలిసి ఉపవాసం చేస్తారు అందరికీ తెలిసి అంటే ఎవడైనా వస్తున్నావు వీడు ఉపవాసం ఉంటాడు ఎవడైనా వస్తున్నా అనుకోండి ముందే వేరముఖం పెడతారు ఏమిటో ఎలా ఉన్నాయో ఏమిటో నీరసంగా ఉన్నావే అంటే తెలియదు ఏమిటి నీకువేళ ఏకాదశి మీద నీకు తిథి కూడా తెలియదా అని మళ్ళీ వాడుదే కోప్ప తిథి అందరూ తిథి ఎలా పెట్టు కూర్చో నన్ను ఎవరో తిథి ఏమిటని అడిగాడు ఇప్పుడు అడిగితే అడిగా తిథి అడగద్దని చెప్పాను నేను తిథి వార వర్జ్య వీటన్నిటికీ అతీత త్రిగుణాతీతుని పట్టుకుని తిథి అడుగుతావు నువ్వు అని కోప్పపడ్డా ఎందుకంటే నాకు తెలియదు తిథి ఏమిటో నిత్యం సంధ్యావనం చేసిన గృహస్థుని తీతి అడగాలి కానీ కర్మ సన్యాసం చేసిన వాడిని తిథి అడుగుతారా వీళ్ళు తిథి నుండి పెట్టు కూర్చున్నాడంటే అర్థం ఏంటి కాబట్టి ఇదివే కనుక వీళ్ళు ఆ వివేకం ఉండదు సాత్విక శ్రద్ధకి రాజస్వ శ్రద్ధకి తేడా వివేకం ఉండదు ఇప్పుడు హేవలంబి నామ సంవత్సరం నడుస్తోంది దీని పేరేమిటి ఆ పేరుకి అర్థం ఏమిటి అని పండితులు జుట్టు పీక్కున్నారు ఇంతవరకు ఏమీ తేనలేదు అది మీకు మీకు తెలుసుమో తెలియదో ఆ మీమాంసలో నేను ఉన్నాను అది హేమలంబియా హేవలంబియా హేవిలంబియా లాయ లాయ ఏది అసలు వాట్ ఈస్ దాట్ అని ఒక ప్రశ్న అది ఏమిటో ఫలానా అని దాని అర్థం ఏమిటి అని రెండో ప్రశ్న ఈ రెండు ప్రశ్నలకి ఇంతవరకు సమాధానం సెటింగ్ కాలేదు అలాగే సాగిపోతుంది హేమ అనే మాట అందరూ హేమ అంటున్నారు ఎందుకు అంటున్నారో హేమ ఎందుకు అంటున్నారో తెలుసిన బంగారం కాబట్టి అంటున్నారు అక్కడ హేమ లేదు హేవాయే హేవలంబి అయితే హే ఏ వన్ ఆఫ్ ది టూ మా లేదు వీళ్ళు మా పట్టుకొచ్చారు ఎందుకంటే బంగారం కోసం అని మా పట్టుకొచ్చారు హేమవలంబి అని మా జారిపోయింది ఈ రకంగా ఎవరిని చూసింది వాళ్ళు దానికి ఎక్కడ ఒక ఖచ్చితమైన అర్థం నేను నాకు తెలియలేదు నేను పెద్ద వ్యాకరణ పండితులను కూడా ప్రశ్న వేశాను వాళ్ళు పాపం ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడి ఆ మీమాంసలో స్వామికి మీరు చెప్పిందే బాగున్నట్టుందని నన్ను నా నేను వాళ్ళ సందేహం అడిగితే నా దగ్గర ఉన్నదే కరెక్ట్గా ఉందని వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఇవన్నీలాగే ఉంటాయి వస్తూ అవి ఇవి ముఖ్యం కాదండి మీరు తీ హేవలంబియా హేమలంబియా దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈస్ మీరు చేసి తపస్సు సాత్వికమా రాజసమా దట్ యూహ్ వస్తే సో యూహ్ టు ఫోకస్ అట్ ది రైట్ ప్లేస్ అస్సు అవివేకిన అంటే ఫోకస్ రాంగ్ ప్లేస్ లో పెట్టుకుంటారు కాబట్టి అవివేకిన అని అన్నారు ఏం చేస్తారు మాంచైవా నన్ను కూడా హింస పెడతారు మీ హింస వాళ్ళు అంటే ఇప్పుడు చూడండి మీరు ఎవరికైనా తిండి తిప్పలు పెట్టకుండా మళ్ళా మలా మాటి చేస్తున్నారనుకోండి అది నేను కళతో చూస్తే నన్ను కూడా హింస పెట్టినట్టే కదా నేను చూసి చూడలేకపోతున్నానంటే అవుతుంది చూసేవాడిని కూడా హింస పెట్టినట్టే కాబట్టి సాక్షి రూపుడుగా ఉన్నాడు ఆయన పరమాత్మ మన హృదయంలో ఆయన అన్నీ ఉంటాడు ఈ ఇంద్రియములు మనస్సు ఇలా హింస ఉంటే సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాడు ఆయన కూడా హింసపడ్డట్టే అయినది తత్కర్మ బుద్ధి సాక్షిభూతం అంతఃరీరస్థం సో వాళ్ళు చేసేటువంటి కర్మలకి వాళ్ళు చేసే సంకల్పములకు బుద్ధి అంటే సంకల్పములు వాటికి సాక్షి రూపంగా నేను వాళ్ళ హృదయంలో నిలిచి ఉన్నాను నా సన్నిధిలోనే వీళ్ళు ఇటువంటి ఆసుల నిశ్చయములను కలిగి ఉన్నారు తిండి తిప్పలు మానేసి చాలా హింస పెడుతున్నారు తద్వారా నన్ను కూడా హింస వాళ్ళని వాళ్ళు హింస పెట్టుకుంటున్నారు నన్ను కూడా హింస పెడుతున్నారు వాళ్ళ వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళని కొట్టు రక్తాలు వచ్చి ఇట్లా అటువంటి తపస్సు అది అశాస్త్రీయమైన తపస్సు అవుతుంది అది సాత్విక తపస్సు ఎలా అవుతుంది అలాగే తిండి మానేస్తారు నిప్పులు తొక్కుతారు ఇవన్నీ కూడా తనని తాను హింస పెట్టుకునేస్తా తపస్సు వీళ్ళు హింస పడటం లేదనుకోండి హింస పడిపోతున్నాడనుకోండి అసుర నిశ్చయం అవుతుంది కొంతమంది పైకి హింస పడుతున్నట్టుగా ఉంటారు లోపల ఏ హింస పడరు అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఉంటారు ఆమరణ నిరాహార దీక్ష అని రాసి పెడతాడు బోర్డు ఆ సాయంకాలానికి భోజనం చేసేస్తాడు ఈ దాంట్లో ఆమరణం ఏముంటుంది నిరాహార దీక్ష అని రాయాలి ఇంకా వీడు పోతాడండి అని డాక్టర్ చెప్పాక ఆమరణాన్ని ముందు పెట్టాలి అంతేగాని మొదటి రోజే ఆమరణ నిరాహార దీక్ష అని రాసేస్తారు తర్వాత ఒక ఆయన పొలిటీషియన్స్ అలా ఉన్నారు ఒక ఆయన నేను ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటాను ఎప్పుడూ ఇరవై ఒకటో తారీఖుని ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటాను ఇరవై ఢిల్లీలో అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతాను అని చెప్పాను అంటే మరి ఇరవై నాలుగుని అసెంబ్లీ సమావేశాల కంటే మన నిరాహార అప్పటికే అయిపోతుంది మరి ఇంత ఆమరణ నిరాహార దీక్ష లైన్ మూడు రోజుల నిరాహార దీక్ష ఆమరణ లైన్ అంటే వీళ్ళకి అదేదో వేళకూలంగా ఉంటుంది ఆమరణ అది ఆమరణ ఉంటూ ఉన్నాం ఆమరణ అనసం కర్రహ్ అన్నాం మూడు రోజుల తర్వాత భోజనం చేసి మళ్ళీ ఈతోటి జరగడం ఏదో కర్షయంత అంటే కృషింపజేస్తున్నారు మదనుశాసన కారణమేవా మదనుశాసనాకరణమేవా మత్కర్షణం అది కాబట్టి ఈశ్వరుణ్ణి జీవుడు కృషింపజేయగలడా జీవుడు తృణం మానేస్తే జీవుడే సఫర్ అవుతాడు కానీ ఈశ్వరుడు సఫర్ అయిపోతాడా కదా అంటే అక్కడ అభిప్రాయం ఏమిటంటే నేను మీకు సాత్వికమైన తపస్సు చేసుకోమని చెప్తున్నా మీరు అది మానేసి అసురణిశ్చేయంతో రాజస తామస తపస్సులు చేసి మిమ్మల్ని మీరు కృషింపజేసుకోవడం ద్వారా నా శాసనాన్ని ఉల్లంఘిస్తున్నారు కనుక నన్ను కూడా కృషింపజేసినట్లుగానే నేను భావిస్తున్నాను అనే అభిప్రాయం ఓకే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు మీకు నిష్కామకర్మ చేయమన్నాడా సకామకర్మ చేయమన్నాడా కర్మజం బుద్ధియుక్తాహి ఫలం చెక్వా మనీషిణ అని కర్మ కర్మ పట్టుకో కర్మఫలాన్ని విజులు పెట్టమని చెప్పాడా సకల కామనలను విజులు పెట్టమని చెప్పాడు కదా అది పట్టించుకోకుండా అసలు ఆ శ్లోకాలే లేనట్టు అసలు భగవద్గీతలో కామనా త్యాగం అనేది లేదన్నట్టుగా ఫలత్యాగం అనేది అసలే లేదన్నట్టుగా మరి మత్కర్మఫల కర్మఫలత్యాగ జ్ఞానా కర్మఫల త్యాగ త్యాగా శాంతి అనంతరం కర్మఫల త్యాగం లేదు మరి ఉందిగా అది అసలు లేదే లేదన్నది లేదన్నట్టుగా కామనలని విధులు పెట్టడం అనవసరం అన్నట్టుగా భగవద్గీతను మీరు అన్వయం చేసుకుని మీరేమో మరి కోరికలతోటి కర్మలను చేసేస్తో ఇలాగ అశా అశాస్త్రీయమైనటువంటి ఘోరమైన తపస్సులు చేస్తే నా యొక్క శాసనమును మీరు ఉల్లంఘించినట్లే అవుతోంది కనుక అదే నన్ను కృషింపజేయుట ఇంకా అంతకంటే భగవంతుణ్ణి పట్టుకుని గదిలో పెట్టేసి తిండి చెప్పలేకుండా కృషింపజేయడం అనేది సంభవము కాదు కదా కాబట్టి శాసనోల్లంఘనమే కృషింపజేయుట అని ఇక్కడ అభిప్రాయం తాన్ విద్ధి ఆసుర ఈ విధముగా పూజలను తపస్సులను యజ్ఞయాగాదులను చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఆసుర అంటే అసురులకు సంబంధించిన శ్రద్ధ గలవారుగా తెలుసుకో ఆసు నిశ్చయే ఆసుర నిశ్చయా తాన్న విద్ధి అదే ఏమంటే ఎదరవాళ్ళు ఆసుర అని తెలుసుకోవడం వల్ల మనకే ఒకటి ఉపయోగం వాళ్ళు ఏదో వాళ్ళు మంచి చేస్తే మంచి ఫలాన్ని పొందుతారు చెడు చేస్తే చెడు ఫలాన్ని పొందుతారు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే పరిహరణ అర్థం వాళ్ళకి దూరంగా ఉండాలి ఇప్పుడు రాంగ్ మెసేజింగ్ అంటే వాళ్ళు మెసేజ్ ఒకటి పెడతారు ఆ మెసేజ్ తప్పుగా ఉంటుంది మీరు దాన్ని ఫాలో అయిపోతూ ఉంటే మీరు కూడా అదే దారిలో నడిచి గోతులో పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ ఆసుర నిశ్చయం గల వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళకు దండం పెట్టి దూరం నుంచే దండం పెట్టి మనం మన దాన్ని మనం వెళ్ళాలి అందుకోసమని అసుర స్వభావమును అక్కడ బోధించినారు కాబట్టి దానిని తెలుసుకొని ఆ లక్షణములు మనలో ఉండకుండా చూసుకోవాలి ఆ లక్షణములు గలవాళ్ళు మీరు కనపడతారు దంభము కనబడితే మీరు దూరంగా ఉండాలండి దంభము దాంభీకము అంటారు తెలుగులో అది ఎక్కడైనా దంభం అన్నది ఉంటుంది ఫిలాసఫీలో దంభం ఉండదు లోక వ్యవహారాల్లో దంభం దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఏదో డబ్బున్నవాడు తాను డబ్బు ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు నిజానికి లోక వ్యవహారంలో ఉన్న వాళ్ళ దగ్గర అంత దంభం ఉండనే ఉండదు ఇప్పుడు ఒక రిలిజియస్ పర్సన్ తన రిలిజియస్ ఆస్టెరిటీస్ అన్నింటినీ లోకంలో బాగా ప్రచారం చేస్తూ ఉంటాడు డబ్బు ఉన్నవాడు ప్రచారం చేయడు కామ్గా క్వయట్గా ఉంటాడు సింపుల్గా ఉంటాడు మామూలు డ్రెస్ వేసుకుని ఉంటాడు కాబట్టి ఒక రకంగా ఈ రిలీజియస్ ప్రాక్టీషనర్స్ ఉన్నారే వీళ్ళు చాలా దంభంతో కూడి ఉంటారు తర్వాత అహంకారంతో ఉంటారు అహంకారం అంటే ఎలా ఉంటుంది చూడండి మేము ఇంత గొప్ప ఘనకార్యాలతో చేస్తున్నామో వాళ్ళు ఎందుకు పనికిరారు అనేటువంటి అహంకారంతో ఉంటారు వీళ్ళని ఈ రెండు లక్షణాలు మీకు కనపడిన ఇదంతా కూడా అసురస్వభావము అని గుర్తుపట్టేసి దూరం పెట్టడం కోసం ఈ ప్రసంగం అంతా చేసినారు ఎందుకంటే ఆ శ్లోకం పూర్తయింది తరువాతి శ్లోకం ఆహారస్వపిధోతి ప్రియస్తానం తేదమిమం ఇక్కడ మళ్ళీ ఆహారం సాత్విక రాజస్వ తామస ఆహారాలని చెప్తున్నారు ఈ సందర్భంలో భగవద్గీతని పాఠం చెప్పేవాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా ఓ తప్పు చేస్తూ ఉంటారు ఓ మిస్టేక్ చేస్తూ ఉంటారు నేను చూస్తున్నాను కాబట్టి చెప్తాను సో మిస్టేక్ ఏమిటంటే ఈ టాపిక్ ఇప్పటి శ్రద్ధ టాపిక్ వచ్చింది ఈ ఆహారం టాపిక్ వస్తుంది అని పొరపడతాను తప్పు ఈ పైన కూడా టాపిక్ శ్రద్ధ టాపిక్ మరి ఆహారం ప్రసక్తి వచ్చింది ఆహారమును మూడు రకములుగా విభాగం చేయుట కాదు టాపిక్ అది ఆ టాపిక్ ఏమిటంటే వాడు తిని తిండిని బట్టి వాడి శ్రద్ధను నిర్ణయించే టాపిక్ వాడు చేసి పూజని బట్టి వాడు చేసే తపస్సుని బట్టి వీడి శ్రద్ధ ఇలాంటిది అని తెలిసిందా లేదా మనకి అలాగే వాడు తిని తిండిని బట్టి రే వీడి శ్రద్ధలో కల్తీ ఉన్నది వీడి శ్రద్ధ రాజస శ్రద్ధ ఉండాలి వీడి శ్రద్ధ తామస శ్రద్ధ ఉండాలి ఏకాదశి ఉపవాసం చేసి పిజ్జా తీసుకురమన్నాడనుకోండి అంటే వీడి శ్రద్ధ తామస శ్రద్ధ అనమాట పిజ్జా కోక్కు పెట్టుకుని భోజనం చేసి భిక్ష చేస్తున్నాడు అనుకోండి అంటే వీడి శ్రద్ధ తామస శ్రద్ధ అనమాట సో మరమరాలును లేకపోతే మధ్యగా ఏదో తింటున్నాడనుకోండి అంటే వీడి శ్రద్ధ సాత్విక శ్రద్ధగా ఉంది కాబట్టి తిండి మనిషి తినే బట్టి వారి శ్రద్ధని మీరు పచ్చగట్టవచ్చు మళ్ళీ ఎందుకు బసి కట్టడం వాడి శ్రద్ధ ఏదో వాడి శ్రద్ధ పడుకుంటుంది మనకెందుకు అది అంటే మీరు పరిహరించడం కోసం వాడు సాత్విక శ్రద్ధ కలవాడైతే వాడి దగ్గరికి మీరు వెళ్ళి ఏదైనా మంచి నాలుగు నేర్చుకునే అవకాశం ఉంటుంది అదే రాజస్వ శ్రద్ధ తామశ శ్రద్ధగా ఉన్నాడనుకోండి దూరంగా సో తిండి గురించి ప్రసక్తి అందుకోసం శ్రద్ధ కోసమే తిండి ప్రసక్తి అంతే తప్ప భోజనం అనే టాపిక్ను తీసుకుని శ్రీకృష్ణుడు ఏదో బోధిస్తున్నాడని మాత్రం మీరు అనుకుంటే మీరు ఆ గీత శ్లోకముల యొక్క ఉరవడి భాష్యదారుల యొక్క హృదయము మీకు తెలియలేదని అర్థం అయితే మీరు అనొచ్చు వన్లండి టాపిక్ అదైనప్పటికీ మాకు ఈ సమాచారం కూడా దాని నుంచి వస్తుంది ఇట్స్ ఆల్ రైట్ యూ కెన్ టేక్ ఇట్ ఆల్సో ఇది మనం మళ్ళీ వారం కొనసాగిద్దాము and this is and this is and this is